సరే ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతులకు తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపమైడ నీకు వందాలిసయ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్న మీ కృప వెంబడి కృపలు మాకు అనుగ్రించి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ మమ్మల్ని సజ్జలుగా నిలబెట్టుకున్నైనా దివారాత్రు మమ్మల్ కాచి కాపాడిన దేవ పరిశుద్ధులకు తండ్రి నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్నమైనా నీకే కృతజ్ఞత అస్థతులు అర్పించుకున్నమైన సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగుని కాకహాల లుయ్య నా తండ్రి నా దేవ యొక్క మధ్య కనసంలో ప్రభ మీకు సంధికి మేము వచ్చినాం ప్రవ మీరు మాతో మాట్లాడండి ప్రవ మీకు నూతనమైన పరిశుధాత్మ అగ్ని అభిషేకాన్ని మాకు అందరికీ అనుగరించండి ప్రవ పర్లోకూపు జ్ఞానం నా దేవ మీకు ఆత్మలమే సంపూర్ణమే ముందుకు ఎదిగిపోతూ అలాంటి కృపల మమ్మలు నడిపించండి పాటల ద్వారా మీరు మైంపందండి వాక్యం ద్వారా మాట్లాడండి పరిశుధాత్మ నడిపింపు దయచేయం రానబడి త్వరగా నడిపించండి ప్రవ్వ నా తండ్రి ఈ ఆర్థంలో ఓ ప్రభ ఎంతోమంది పాల్గొనలేదా వాళ్ళు కూడా త్వరగా ఈ ఆర్థంలో పాల్గొనలాగానే సహాయపడండి ప్రతి ఆటంకాలను కొట్టివేమో ప్రాదిష్టమైన మీరే సహాయకులు ఉండండి సమాప్తి చివరి అంచులో మేము వచ్చినాం ఎంత భయంకర కాలం మేము ప్రతి దశలో మేము విధేయత కలిగి జాగ్రత్తగా పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రతి దాంట్లో ప్రవ్వ మీకు మహిమకరంగా యథార్థ హృదయంతోని ప్రవ్వ మీకు నీతి సత్యాన్ని ప్రవ అనేకులకు ప్రకటించాలా అనేకులు శిష్యులు చేయాలా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి శువార్థ ప్రకటించాలా అలాంటి కాలంలో మేము ఉంటున్నాం ముందు ముందుకు సాగిపోవాలా ప్రవ్వ నా తండ్రి నా దేవ మీరే సాయపడండి మీరు అక్కడ తొరిగింది ప్రవ్వ అనేకులను ప్రవ మీ కొరకు మీరు సిద్ధపరచాలా బలమైన సాధన మీరు వాడుకోండి మీకు నూతనమైన పరిశుదాత్మ అభిషేకం మాకు అందరికీ అనుగ్రించండి లేని వారికి అందరికి పరిశుధాత్మ అభిషేకం దయచేయండి మీ శక్తితో నింపి ప్రవ్వ ధైర్యంగా మీ గురించి సాక్ష్యం ఇవ్వాలా అనేకులు మీ వాక్యాన్ని ప్రకటించాలా అలాంటి ధైర్యం ఆత్మను అనుగ్రహించి నడిపించమని ప్రార్థిష్టమైన ఈ యొక్క మధ్య కాలశలో ప్రభా యారదంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి పరిశుధమ నడింపు దయచేసి నీ నామాన్ని మేము తెచ్చుకోమని ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాదిష్ తండ్రి ఆమెన్ ఆమెన్ అందరూ నన్ను విడచీనా నీవు నన్ను విడువానంటే అందరూ నన్ను విడచీనా నీవు నన్ను విడువ నంటివే నా తల్లియో నీవే నా తండో నీవే నా తల్లి తండ్రి నీవేస నా తల్లియో నీవే నా తండో నీవే నా తల్లి తండ్రి నీవేస లోకము నన్ను విడచిన ీవు నన్ను విడవనంటీవే లోకము నన్ను విడచిన నీవు నన్ను విడవనంటీవే నా బంధువు నీవే నా మిత్రుడన్ నీవే నా బంధుమిత్రుడీవే నేసయ్యా నా బంధువు నీవే నా మిత్రుడవు నీవే నా బంధుమిత్రుడు నీవేసయ్యా వ్యాధులు నన్ను చుట్టినా బాదలు నన్ను ముట్టినా వ్యాధులు నన్ను చుట్టిన బాధలు నన్ను ముట్టినా నా కొండయో నీవే నా కోటయో నీవే నా కొండ కోటా నీవేసయ్యా నా కొండ నీవే నా కోటాయువే నా కొండ కోటా నీవేసయ్యా నేను నిన్ను నమ్ము కొంటినీ నీవు నన్ను విడువా నేను నిన్ను నమ్ము ూ నన్ను విడువా నంటివే నా తోడుయూ నీవే నాయో నీవే నా తోడు నీడ నీవే నా తోడుయో నీవే నా నీడయో నీవే నా తోడు నీడ నీవే సయ్యా నన్ను విడనా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే నా తల్లియో నీవే నా తండ్రియో నీవే నా తల్లి తండ్రి నీవే సయా నా తల్లియు నీవే నా తండ్రియో నీవే నా తల్లి తండ్రి నీ వేసయ్యా నా తల్లియో నీవే నా తండో నీవే నా తల్లి తండ్రి నీ వేసయా నా తల్లియో నీవే నా తండ్రీయో నీవే నా తల్లి తండ్రి నీ వేసయ్యా నా బంధువు నీవే నా మిత్రుడవు నీవే నా బంధు మిత్రుడీవేసయ్యా నా కొండయో నీవే నా కోటాయో నీవే నా కొండ కోటా నీవేసయ్యా నా తోడుయూ నీవే నా నీడయో నీవే నా తోడు నీడావేసయ్యా నా తోడు యువే నా నీడయువే నా తోడు నీడా అల్లెలియా థ్యాంక్ యూ బ్రదర్ రైస్ తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ని ముద్దాడును చంకబెట్టుకుని కాపాడును ఏ సయ్యా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి అయిన నిన్ను మరువను చూడు మునార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమునార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను నీ పాదము తొట్రిల్లనియను నేను నిన్ను కాపాడు వాడుకునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన ఏసయ్య తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంకబెట్టుకొని కాపాడును ఏ సయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిల లాలించును తండ్రిలా ప్రేమించును పర్వతాలు తొలగవచ్చు మెత్తరిల్లు మెట్టలన్నీ బీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించేదా నీదు భారమంత మోసి నాడు శాంతి అని చెప్పి వాగ్దానం చేసిన ఏసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును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 ఇంట్లో చూసాను కోడి నువ్వు చూసావా ఒక్కోడి కన్నా ఊలో చూశాను కన్నా ఊలో చూశాను పిచ్చుక్ పిచ్చుక్ నువ్వు చూసావా పిచ్చు పిచ్చుకా చూశాను ఆ చెట్టు కింద చూశాను చూశాను ఆ చెట్టు కింద చూశాను au kau kapila esne nevu chusava bau bau ku kapila esne nevu chusava aa aa chusanu ane vel dunga chusanu aa aa chusanu ane vel dunga chusanu kapila esne nevu chusava me me kapila esne nevu chusava ది పిల్ల నీవు చూసావ చూశాను నామి దక్కి వచ్చాడు ఆ ఆ చూశాను నా మీద ఎక్కి వచ్చాడు జిల్ జిల్ ఒవు ఏసుని నీవు చూశావా జిల్ జిల్ ఒవుని నీవు చూసావా చూశాను గెస్సై మనీలో చూశాను చూశాను గసై మణిలో చూశాను ఓ ఓ మానవాని నీవు చూసావా ఓ ఓ మానవా చూసావా వెతికి వెతికి వచ్చాను వచ్చాను మానవా చూసావా ఓ మానవా చూసావా ఆయన ఎక్కడ చూడాలని ఉదికి విదికి అలశాను మేమంతా ఏసైనా చూసాము ఇతను మాత్రం ఇంకా బతుకుతూనే ఉన్నారంట మీరు చూసిన ఏ నేను చూడా మీరు చూసిన ఏ చేయండి నేను చూడా వస్తాను నీ నికృపలే నిక్షణము నిదయలె నిక్షనము నేను హించలెను ఎయ్యా నికృపణుచాయ్యా నికృపల నిదే నేవ్రతుకలయా ఏకృపణుచాలయ్యా నికృపలే నిదే నే బ్రతుకలనయా నికృపలే నిక్షణము నిదయలె నిక్షణము నేను హించలను నిపలే నిక్షణము నిదయలె నిక్షణము నేను హించలనుయేసయా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 నీ రూపమిచ్చావు మహిమలు నేను మహిమను బొంద మహిమగా మార్చింది నీ కృపా మహిమలు నేను మహిమను బొంద మహిమగా మార్చింది కృప ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నేబ్రతుకలయా ఏసయ్యా నికృపణుచా నికృపల నిదే నేవ్రతుకలయా నికృపలే నిక్షణము నిదయలె నిక్షణము నేను హించలను ఏస నికృపలే నిక్షణము నిదయల నిక్షణము నేను హించలను ఏసయా ఎకృపణ్యా నికృపలే నిదే నే బ్రతుకలనయా ఆజ్ఞల మార్గమున ఆశ్రయము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 రాధన చేసే అదృష్టమిచ్చింది నీకృప ఏ శయ్యా నిపణ కుచా నికృపలేనిదే నే ప్రతుకలయా ఏ సయ్యా నిపణ కుచా నికృపలేనిదే ్రతుకే నయా నికృపలే నిక్షణము నిదయే నిక్షణము నేను చలేనుయేసయా నికృపలే నిక్షణము నిదయలె నిక్షణము నేను హీ చలేను ఏసయా ఏ శయ్యా నికృపణాచాయా నికృపల నిదే నే బ్రతుకలనయా ఏకృపణయ్యా నికృపల నిదే నే బ్రతుకలయా నికృపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హించలేను ీ కృపలే నిషణము నిదయలే నిణము నేను ఊహించలేను ఎసయా ఏసయ్యా ని కృపనా కుచలయ్యా ని కృపలే నిదే నే బ్రతుకలేన హుయ్యాంక్ తేనె కన్న తీయనైనది నాయసు ప్రేమ మల్లె కన్న తెల్లనైనది తేనె కన్న తీయనైనది నాయసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది నన్ను ప్రేమించేను నన్ను రక్షించేను కష్టకాల మందు నాకు తోడై ఉండెను నన్ను ప్రేమించేను నన్ను రక్షించేను కష్టకాల మందు నాకు తోడై ఉండెను తేనె కన్నా తీయనైనది నాయసు ప్రేమ మల్లె కన్నా తేనే కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో అడ్డంకులన్నీ నన్ను చుట్టినబు సరువాయుగములలో సజీవుడవు సరిపోల్చగల నాని కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నివేశయ్యా నా ధ్యానం నా ప్రాణం నివేశయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకల్లైనా శత్రువును కరుణించు వాడవు నీవి ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకల్లైన శత్రువును కరుణించు వాడవు నీవి సురులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సరువాయుగములలో సజీవుడవు సరిపోల్చగల నా నీ సామర్థ్యమును కొనియాడదగినదివ్యేజం నాధ్యానం నా ధ్యానం నా ప్రాణం నివేసయ్యా నాధ్యానం నా ప్రాణం నివేసయ్యా స్తులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే తుతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవి నీయందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలచిన బహుదీరుడా నీయందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెల చిన్న బహుదీరుడా సరువయుగములలో సజీవుడవు సరిపోల్చగల నామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నివేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నివేసయ్యా కృపలతో రాజమును స్థిర పరచు నీవు బహుతరములకు క్షోభతిశయముగా చేసి వినన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభతి శయముగా చేసి వినన్ను నెమ్మది కలిగించనీ బాహుబలముతో శత్రువు నచిన బహుశూరుడా నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువున నచిన బహుశూరుడా సరువాయుగములలో సజీవుడవు సరిపోల్చగల నాని సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నాధ్యానం నా ప్రాణం నీ వేస్తయ్యా నాధ్యానం నా ప్రాణం నివేస్తయ్యా ఈస్తయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏ కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నివేనా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము నివేనా సంతోషగానము సర్వసంపదలకు ఆ ారము ఇ కణికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా వలన ఏదియో ఆ సింపకయే నను నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి నా వలన ఆసింపకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి శిలువమానుపై రక్తము కాచి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే శిలువ మానుపై రక్తము కార్చి రక్షించి తివి శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకి ఈ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఈసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నా కొరకు సర్వము ధారాలముగా దయచేయువాడవు దహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి నా కొరకు సర్వము దయచేయువాడవు దహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి అలసిన వారి ఆసను తృప్తి పరచి అనంత కృప పొంది ఆరాధితును అనుక్షణము అలసిన వారి శను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీ వలన వారే ధన్యులు నీ సన్నిధి సియోనులో వారు నిలచెదరు నీ బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయినా సియోనులో వారు నిలచెదరు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది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 సేవించేదను తుది వరకు ఈసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఈసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వంపదల ఆధారము నీవేనా సంతోషగనము సర్వ సంపాదలకు ఆధారము ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేలలా ఆరాధనకు యోగ్యుడవు ఎల్ల వేళలా ఆరాధన నీకే నాయే సయ్యా స్స్తుతి ఆరాధన నీకే నాయ సయ్యా ఆరాధన నీకే నాయే సయ్యా ఆరాధనాస్తుతి ఆరాధన ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధన నీకే నాయ సయ్యాస్తుతి ఆరాధన నీకే నాయ సయ్యా ఏ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఈ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషగానము సర్వసంపదలకు ఆధారము నీవే నా సంతోషము సర్వసంపదలకు ఆధారము ఈసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఈసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ప్రార్థిస్తాం పరశుద్రబు తండ్రి ఇస్రాయల్ల దేవ మీకు ఇస్తుతల స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాంనైనా ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభ యొక్క మీ సన్నిధికి మిమ్మల్ని ఆహ్వా స్వీకరించినందుకు మీకు ఎంతో వందనాలనైనా ప్రభా ఏ యోగ్యత లేని మమ్మల్ని మీ యొక్క కృపా భాగ్యాన్ని ఇచ్చినారు గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలు వందనాలు అర్పించుకుంటున్నాంనైనా ఏసేత్త మళ్ళీ మీ యొక్క మధ్యాహ్న కాలంనం మీ స్వరం వినిపియండి నేను మీ యొక్క స్వరం వినాలని ఎంత ఆసక్తి కలిగిన మమ్మల్ని అందరినీ ముఖ్యంగా ఎవరెవరైతే మన సమస్యలు ఉన్నారో వాళ్ళందరికీ విడద కల్పించండి నమ్మదగిన గొప్ప దేవుడు దేని విషయంలో అనుమానించకుండా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా ముందు పోలాగిన మీ యొక్క భాగదనల మీద నిలబడలాగిన సహపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆచ్రయించండి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షి పెట్టుకొని మమ్మల్ని మీ రాక వరకు సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఈరోజు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు రెండు వేల సంవత్సరం బబులూనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనకి ఆశ్చర్యం ఏంటంటే ఇస్రాయల్ దేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి అది దేశం లాగా లేదు అది సంపూర్ణంగా నాశనం అయిపోయింది ఎప్పుడంటే మన ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినాక డెబ్బైవ సంవత్సరంన టైటస్ అనే రాజు వచ్చి రోమా చక్రవర్తి అతను అతను వచ్చి మొత్తం దాన్ని నామరూపాలు లేకుండా సర్వ నాశనం చేసి కాల్చిపడేసింది ఆ మొత్తం నాశనం అయిపోయింది ఆరు నుంచి ఈరోజు వరకు అది ఇంకా దానికి వ్యక్తిగతగా గుర్తింపు లేని స్థితిలో ఉండిపోయింది అయితే మే పద్ పద్నాలుగవ మే పద్నాలుగవ తారీఖు రెండు సరీ నైన్ పంతొమ్మిది వందల సంవత్సరంలో వారు మళ్ళా తిరిగి దేశంలాగా తయారు చేసుకున్నారు దాన్ని మనకేమో నైన్టీన్ ఫార్టీ వచ్చింది కదా స్వాతంత్రం వాళ్ళ వాళ్ళు ఏం చేశారంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో దాన్ని దేశంగా మార్చుకున్నారు కాబట్టి ఈరోజు నేను ఒక కొత్త అంశాన్ని పరిచయం చేస్తున్నాను మీకు అందరికీ దాని దాన్ని ఏమంటామంటే నాష్టకరమైన హేయ వస్తువు దాన్ని ఇంగ్లీష్లో Abomination of desolation, under English. I will see the Bible in the Bible. Abomination of desolation. This is the word that you are aware of. The first thing we are aware of is that we are aware of the God that we are aware of. This country is not a country. There is a lot of country. In the 20th century, our country is in the 60th century. అంటే ఈ రోజుకి రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితము ఒకప్పుడు దేశం లాగుంటే అంతే దాని తర్వాత వాళ్ళు చెరగొని పోయినరు బబ్బులోనికి అక్కడి నుంచి ఇంకెక్కడెక్కడెక్కడెక్కడో ప్రపంచం అంతటా చెదిరిపోయినరు ఈరోజుకి కొంతమంది వచ్చారు ఇంకా రాలేదు వాళ్ళు మొత్తం యూదులు ఇసా దేశంకి పోలే వాపస్ ఎందుకంటే ఉదాహరణకి గుజరాత్లో వాళ్ళ కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఈరోజుకి కూడా అయితే అటు యానం కోస్తలాంధ్ర పోతే అక్కడ మనసే గోత్రికులు కొంతమంది ఉన్నారు ఈ జ్ఞానం ఎంతమందికి అవసరం చెప్పండి అసలు అవసరమా మనకిది ఇస్రాల్ దేశస్థులు అనేక మంది ఇంకా మన దేశంలో చాలామంది ఉన్నారు బాంబేలో ఉన్నారు గోవాలో ఉన్నారు గుజరాత్లో ఉన్నారు చెప్పిన గుజరాత్లో వాళ్ళది మందిరమే ఉంది దాని చుట్టూ వీళ్ళ కుటుంబాలు ఉన్నాయి ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వారి గురించి ధ్యానించాలంటే ఇస్రాల్ దేశస్తుల గురించి అయితే బలహీనత ఏంటంటే ఇస్రాయల్ దేశము ఇజ్రాయల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు వారు పరిశుద్ధ జనాంగం అనేది పాత నిబంధన కాలంలో చెప్పబడ్డ వాక్యం కానీ పరిశుద్ధంగా జనాంగం పరిశుద్ధంగా జీవించగలిగినరా అనేది ముఖ్యమైనది మొదటి దేవుని అన్ని దేవుని దృష్టిలో ఇస్రాయల్ అనేది ఆత్మీయమైన స్థితి కాబట్టి వారు మొదటి కూడా ప్రభుకి ఏ రీతిగా జీవించిందన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఈ నాశనకరమైన హేయ వస్తువు అన్న ప్రవచనాత్మకమైన అంశంని మనం ఈరోజు ఆరంభిస్తున్నాం అది ఎంతకాలం పోతుందో మాకు తెలియదు కానీ దాన్ని నేను ఈరోజు జస్ట్ మీకు పరిచయం చేస్తాను నేను ముఖ్యంగా ఒకసారి ఏహెచ్కేలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ధ్యానిస్తాం అందులో కొన్ని వాక్యాలు ఏహెచ్కేలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి ఐదు వచనాలలో ఒక విషయం మీరు కొంచెం జాగ్రత్తగా ధ్యానించాలి ఎందుకంటే ఇప్పుడు విపరీతంగా ప్రవచనాలను మనం ధ్యానించబోతున్నాం కాబట్టి ఎటు ఎటు రివర్స్ ఫార్వర్డ్ ముందుకు వెనకాలకి అటు పరిగెత్తా ఉంటాం నేను ఎన్నో సంవత్సరాల వీటిని ధ్యానించిన వాడిని చాలా సంవత్సరాల కానీ ఏ రోజు కూడా మనకి అవకాశం లేదు ఎందుకంటే ఆత్మీయంగా మనం బలపడే ఇటువంటి అంశంలోని సిద్ధపరచుకోవచ్చు ఆత్మీయంగా బలపడకపోతే ఏందో చెప్పిండ్లే అనేసి వినేపోతాం ఘటనలు జరిగింది కూడా అదే మట్టపు గుండు ఎంతమంది నిజంగా దాన్ని స్వీకరించగలిగింది ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళైతే వాటి మీద ఆసక్తితో జుంటి అంటే అంత విలువగల వాక్యాన్ని మనం ఎట్లా నిర్లక్ష్యం చేస్తాం చెయ్యమన్నట్టు కాబట్టి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి ఆయన రాక సంబంధించినవి అవి అర్థం చేసుకోకుండా ఉంటే ఆయన పుట్టుగానే గ్రహించని వారు ఆయన రాకని ఎట్లా వాక్యమే ఏసుప్రవ్ అన్నప్పుడు మళ్ళీ ఏసుప్రవ్ గురించి నీకు జ్ఞానం అభివృద్ధి కాకపోతే నువ్వు ఏశ్రవ ముఖాముఖికి ఎట్లా చూడగలవు కష్టం కదా కాబట్టి ఏ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి ఐదు వర్షాలలో నేను ఒక ఒక విషయాన్ని ధ్యానిస్తున్నాను చూడండి ఆరవ సంవత్సరం ఆరవ నెల ఐదవ దినం చెప్పండి దాన్ని ఎట్లా లెక్క పెడతారు ఆరు ఆరు ఐదు జాగ్రత్తగా చూడండి ఆరవ సంవత్సరం ఆరవ నెల ఐదవ దినం అది కూడా ఆరు అయితే ఎట్టు ఉండేది ఆరు ఆరు ఆరు అంటే ఆరు వందల ఇక్కడ కూడా వచ్చింది కదా ఎన్నిసార్లు నేను మీకు చూపించిన కూడా గతంలో ప్రకటన గ్రంథంలో మృగం యొక్క సంఖ్య ఆరు వందల అని రాసిండ్రు కానీ కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు అనే ఉంది ఆ టాపిక్ ఈరోజు ప్రపంచంలో ఎవరికి తెలియదు ఏ ఇంటర్నెట్ పుస్తకాలలో మీకు కనిపించవు ఎందుకంటే మృగం యొక్క సంఖ్య ఆరు వందల అనేసి చాలా మంది ఏమేమో మాట్లాడుకుంటారు దాని గురించి వ్యాక్సిన్ే ఆరు వందల అరవై ఆరు ముద్ర అని క్రెడిట్ కార్డు ఒకప్పుడు నైన్టీన్ ఎయిటీస్లో క్రెడిట్ కార్డ్స్ పర్చి చేసినప్పుడు మన దేశంలో క్రెడిట్ కార్డే ఆరు వందల అరవై చెప్పడము అట్లా ఓ ఇష్టం వచ్చినట్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా మాట్లాడుకున్నారు ముద్ర ఆరు అని కానీ ప్రకటన గందన చూస్తే మనం ఆ యొక్క మృగం యొక్క సంఖ్య ఆరు ఇది మనిషి యొక్క సంఖ్య కూడా ఉంటుంది అక్కడ ఒకరోజు మళ్ళీ తిరిగి దానికి తీస్తాం ఒక త్రీ అవర్సే మనం రికార్డ్ చేసినాం ఆరు వందల అరవై ఆరు మీద మనకు ఇంటర్నెట్ వెబ్సైట్లో ఉంది కేబీపీఎం వెబ్సైట్లో ఆరు వాట్ ఈజ్ దిస్ సిక్స్ సిక్స్ దాని పేరు వాక్యానికి సంబంధించి ప్రపంచం అంతా ఈరోజు ఆరు వందల సంబంధించిన అంశం నిధాన్నిస్తూ ఎక్కడ చూస్తే అక్కడ ఇంటర్నెట్స్ వల్ల కానీ ప్రకృతి సహజంగానే చూస్తున్నారు వాళ్ళు ఆరు కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు వందల అరవై ఐదు అని రాయబడింది అంటే ఇప్పుడు బైబిల్లో ఆరు వందల అరవై ఆరు అని రాయబడి అంటే బైబిల్ కంటే ముందున్న పత్రికలలో ఆరు వందల అంటే అదే ఒరిజినల్ నెంబర్ ఒరిజినల్ నెంబర్ ఆరు వందల అరవై ఐదు మీకు చూపిస్తాం దీర్ఘంగా ఇక్కడ కూడా ఆరు వందల అరవై ఐదు ఆరవ సంవత్సరము ఆరవ నెల ఐదవ దినం నేను నా ఇంట ఎందుకంటే ఇవి మనం అర్థం చేసుకుంటప్పుడు ప్రవచనాలు తిరిగి తిరిగి నెరవేరుతూ ఉంటాయి అవి రిపీటెడ్ ప్యాటర్న్స్ అంటాం ఇంగ్లీష్లో అవి రిపీట్ అవుతున్నప్పుడు వాహటంగా రిపీట్ అవుతాయి ఫోర్స్ఫుల్గా రిపీట్ అవుతూ ఉంటాయి రివర్స్ ఫామ్లో రిపీట్ అవుతూ ఉంటాయి సారా గర్భం ధరిస్తుంది గర్భ మగశిషువుని కనబోతుందంటే నవ్వింది ఎందుకు నవ్వుతుంది సారా అంటాడు ఆ దేవుని దూత ఆమె లోపల నవ్వుతూ ఈయనకెట తెలుస్తుంది ఈయన బయట ఉన్నాడు కదా అనుమానించింది నవ్వడం అంటే అనుమానించింది ఈ ముసలో దానికి నాకేమవుతారు పిల్లలని కృత నిబంధనకు ఈ ముసలోనికి ఏడ కొడుకుబుడతాడని రోల్ రివర్స్ అయింది అన్నట్టు కాబట్టి ఇవన్నీ ఇవన్నీ రిపీట్ అవుతుంటాయి నేనైతే ఎన్ని చూడగలిగినను బైబుల్లో ఎన్ని రిపీట్ అవుతూ ఉంటాయి స్టోరీ రిపీట్ అయిన కొద్దీ పాత కాలంలో జరిగిన ఈ కాలం జరుగుతూ ఉంటాయి తర్వాత జరిగినప్పుడు రివర్స్ ఫామ్లో జరుగుతూ ఉంటాయి ఆశ్చర్యం అదే మొన్న కూడా నేను మీకు చూపించిన అక్కడెక్కడ అక్కడ చూపించిన ఏదో ఒక ప్రేయర్ మీటింగ్ చూపించిన ఆ ఆహాబు ఎసబేలు నా జంపించి ఆయన ద్రాక్ష పొలాన్ని ద్రాక్ష పొలంని లాక్కున్నారు మనకు తెలుసు ద్రాక్ష అంటే సంఘం చర్చ్ ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకుంటే ద్రాక్ష తోట అంటే క్రైస్తవ సంఘమే అని నా గొప్ప జనానికి సాదృశంగా ఉండు ఎసబేలు ఆ తేలకి సాదృశ్యంగా ఉన్నారని నేను ఆహాబుకి ద్రాక్ష తోట మీద కన్నుబడింది సైతానికి దేవుని మందిరం మీద కన్నుబడింది అందుకే కృత నిబంధనకు కూడా ఇద్దరు భార్య భర్తలే బాప్తిజం ఇచ్చే యూహాన్ని నాబోతుని ఎట్లా చంపించిండ్రో తల్లి భార్యభర్తలు ఇద్దరు ఆహాబు యేసబేళ్ళు కృత నిబంధనకు వచ్చినప్పుడు హెరోదియా హెరోదు కలిసి ఇద్దరు కలిసి బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని చంపించారు రోల్ రివర్సల్స్ అంటాం అక్కడ నాబోతు బక్రాయిండు ఇక్కడ సలోమి డ్యాన్స్ చేస్తుడు అమ్మాయి హెరోదియా చెల్లెల కూతురు అంటే ఫిలిప్పు హెరోదియాకి పుట్టిన అమ్మాయి హెరోదు కుమార్తె కాదు ఆమె హెరోదియా కుమార్తె హేరోదు తన సొంత సహోదరుని భార్యని ఉంచుకున్నాడు పదం తెలంగాణ భాషలో చెప్పాలంటే కఠినంగా మనము కాంప్రమైజ్ కాము ప్రేమ సిద్ధాంతమే కానీ ఎక్కడ కఠినంగా ఉండలో అక్కడే కఠినంగా ఉంటాం అపవిత్రతను ఎట్టి మన ప్రభు టాలరేట్ చేయలేడు మనం కూడా టాలరేట్ చేయలేదు నిషిద్ధమైనది ఏది కూడా పర్లకు రాజాల్లో ప్రవేశించలేదు నువ్వు ఎంత పరిశుద్ధంగా తయారగలుగుతున్నాయి అంతగా సేవలు ఉండగలవు లేకపోతే తంతడు వాడు చైతన్ వాడు దాన్ని అంటే తేలుకోవడం బహు కష్టం అన్నట్టు కాబట్టి ఆరవ సంవత్సరం ఆరవ నెల ఐదవ దినమున నేను నా ఇంట కూర్చొని ఉండగా ఇప్పుడు చూడండి ఆయన కలిగిన దర్శనం అది ఆయన ఎక్కడ కూర్చుండు నా ఇంట అంటుండు పెద్ద మన ఏహెచ్కేలు భక్తుడు నా ఇంట కూర్చొని ఉండగా యూదా పెద్దలు నా ఎదుట కూర్చొని ఉండగాను ప్రవణ యహోవ హస్తము నా మీదికి వచ్చేను ఇది చాలా ఆశ్చర్యం నేను ఇంతకుముందు ఒకసారి చూపించినది దేవుని యొక్క హస్తము ఆయన తల మీదకి వచ్చింది నా మీదికి వచ్చినట్టు తల మీదకి వచ్చింది రెండవ వర్షాలు ఆయన ఆయన ఆయన దర్శనంలో ఏం జరుగుతుందో పెద్దలు కూర్చున్నారు పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు మంది వచ్చి ఈయన ఎదుట కూర్చున్నారు ఈయన సంభాషిస్తున్నాడు రెండో వర్షణకి వచ్చేటప్పటికీ అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడిను అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడిను నడము మొదలుకొని దివో వరకు అగ్నిమయమైనట్టుగాను నడుము మొదలుకొని పైకి తేజమయమైనట్టుగాను కరుగుచున్న అపరంజీ అయినట్టుగాను ఆయన నాకు కనబడింది హెచ్కెళ్ళనే చూస్తాము ఆ పరలోకంలో ఉన్న జీవులు ఎట్లా వింతగా ఇక్కడ మీరు ఈ దర్శనం చూడండి ఊహించుకోండి ఈ వ్యక్తి ఎట్లున్నాడు వ్యక్తి అనడం కూడా వీల్లేదు ఎందుకంటే ఆ పరలోకంలో ఉండే మనుషులు వేరేగా ఉంటారు వాళ్ళ మనుషులు మనం దూతలు అంటమా ఏమంటామా దేవుని సృష్టి క్రీచర్స్ అంటాం ఒక రీతిగా చెప్పడానికి క్రీచర్స్ అయితే వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు అక్కడ చూడండి అగ్నిని పోలిన ఆకారం ఫస్ట్ పాయింట్ అగ్ని నడుము మొదలుకొని దిగువ వరకు అంటే కాళ్ళ వరకు అగ్నిమయమైనట్టుగాను అంత మంట మంట మంట మంట మండుతూ దాని తర్వాత నడుం మొదలుకొని పైకి తేజమయమ అంటే వెలుగు నడుం నుంచి తల వరకు వెలుగుతుంది దాని తర్వాత చిన్న అపరంజి అపరంజి అంటే బంగారం మన మెర్సీ సిస్టర్ పేరు అదే మెర్సీ అపరంజి ఆమె పేరు ఆమె నడగాల అపరంజి అంటే ఎట్లుంటుందో బంగారము కరుగుతుంటే ఎట్లుంటుంది లిక్విడ్ ఫామ్లో లిక్విడ్ గోల్డ్ అంటాం దాన్ని కరుగుచున్న అపరంజీ అయినట్టుగాను ఆయన నాకు కనబడను అంటే ఇట్లా లిక్విడ్ లిక్విడ్గా ఉంటుంది నీళ్ళ నీళ్ళలాగా ఉంటుంది వాళ్ళ శరీరాలు రంగులు రంగులు ఉంటారు వాళ్ళ వాళ్ళు ఈ మన రాళ్లలాగానే ఉంటాయి వాళ్ళ శరీరాలు అవి కూడా నేను చూపించినా ఒకసారి స్ఫటికం లాగా ఉంటుంది భూమి అని రాళ్లలాగా ఉంటారు మనుషులు కానీ రంగుల రంగుల రాళ్ళు వెలుగుతూ ఉంటాయి ప్రజలు వెళ్తూ ఉంటాయి దేవుడు అట్లా తయారు చేసుకుంటే అక్కడ మనుషు సృష్టిని అక్కడ ఉన్న జీవులను మనకేమో భూమి నుంచి శరీరానికి పెట్టిండు వాళ్ళకేమో రాళ్లతో వజ్రాలతో తయారు చేసి పెట్టిండు వల్ల శరీరాలని ఆశ్చర్యం కదా అవన్నీ విడిచిపెట్టి భూమి మీదకి మన ప్రభు అంటే నువ్వు నేనంటే ఎంత ఇష్టమో ఊహించుకోండి మనకు ఇష్టం ఉందా ఇవి మొత్తము ఆయన అప్ప ఆ ఏడు పరలోకాలు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చండు మనిషిని ప్రేమించడానికి వరకు నువ్వు ఈ భూమిని విడిచిపెట్టి అక్కడ పోయి నన్ను ప్రేమించగలవా నువ్వు భూమినే విడిచిపెట్టలేవు అన్నట్టు ఇప్పుడు మూడవ వచ్చంలో ఆయన మీద వచ్చిన చెయ్యి హస్తం ఎట్లుందో చూడండి మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలను పట్టుకొనగా ఇప్పుడు చూడండి ఆయన తల వెంట్రుకలు పట్టుకొని లేపుతున్నాడు ఊహిస్తే కాదు ఎట్లుంటుంది దర్శనం హెచ్కేల్ని తల వెంట్రలను పట్టుకున్నాడు పట్టుకొని అది పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్ను ఎత్తింది ఆ తల వెంటకలను పట్టుకున్నప్పుడు ఆయన ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు ఎత్తింది నేను ఎత్తబడే సంగమని చెప్తారు కొంతమంది బోధకు కానీ అయితే అబద్ధం మనకి లేదా నేను దేవుని దర్శనములను చూచి అంటే ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన తల పట్టుకొని ఎత్తబడినప్పుడు దేవుని దర్శనాలను చూస్తున్నాడు దర్శనం చూచించుండగా ఎరిసిలేమునకు ఉత్తర వైపుననున్న ఆవరణం ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఉత్తర దిక్కు దక్షిణ దిక్ ఉత్తరము పడమట తూర్పు తూర్పు పరమట ఉత్తరము దక్షిణ ఉత్తరం నార్త్ దక్షిణ అంటే సౌత్ తూర్పు అంటే ఈస్ట్ పరమట అంటే వెస్ట్ ఈ మనకి అర్థం కావాలి ఈ ఎందుకంటే భూమికి నాలుగు కొణాలు ఇవి కానీ భూమికి నాలుగు గంటలు తిరుగుతుంది కాబట్టి దానికి ఏ లేదు అందుకే వాస్తు అబద్ధం అన్నట్టు వాస్తుకి కొణాలు ఉంటాయి కానీ భూమి ఇరవై గంటలు తిరుగుతుంది దానికి కొనాలే లేవు కదా ఇరణాలు ఇరవై గంటలు తిరుగుతున్నప్పుడు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఎట్లుంటుంది దానికి కాబట్టి వాస్తు వమ్ము అది వాస్తవం కాదు కాబట్టి ఇర్స్లేమునకు ఉత్తర వైపుననున్న ఆవరణము ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థాన స్థానంలో నన్ను దించాను ఇక్కడ ఒక విగ్రహం పెట్టుకోరంట వీళ్ళు మందిరంలో ఎవరు పెద్దలు ఈయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు ఏదో భక్తిగా కానీ వాళ్ళ హృదయం ఎట్లుందంట రోషము పుట్టించి ఇది మీరు ఎక్కడైనా రాసుకోండి రోషము రోష దేవత లేక రోషము పుట్టించే దేవత రోషము పుట్టించు విగ్రహము రోష రోష విగ్రహం అనొచ్చ రోషం రోషము పుట్టించే విగ్రహం నిన్న నడిన రవి బ్రదర్ వాక్యం చెప్తున్నాను యహోశువ మోషే విషయంలో మాట్లాడుతుండడు ఆ ఈ డెబ్బై మందిలో ఇద్దరు ప్రవచిస్తున్నప్పుడు నేను పోయి వాళ్ళ నాపాలనా నువ్వే ఒక ప్రవక్త అయితే వాళ్ళు నిన్ను మించి ప్రవచిస్తున్నారే రోషం వాళ్ళిద్దరు యహోశువాకి రోషం గుర్తించారు ఎందుకంటే యహోశివ కదా కాబట్టి బైబిల్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రోషము పుట్టించే విగ్రహాన్ని ఇస్రాల్ పదలు పెట్టుకున్నారు అయితే ఇదే రోషము పుట్టించే విగ్రహము క్రైస్తవులు పెట్టుకున్నారని నేను ప్రూవ్ చేస్తా వాక్యంలో అట్లా ఈ ప్రవచనం నెరవేరుతుంది అన్నట్టు పాత నిబంధన కాలంలో నెరవేరింది మనకు విషయం బాగా అర్థమైంది ఏంటంటే అక్కడ జరిగింది ఇక్కడ జరుగుతుంది అంతే తేడా ఆ రోజు జరిగింది ఈరోజు జరుగుతుంది ఈరోజు బహతంగా ప్రపంచం అంతా జరుగుతుంది ఆ రోజు ఒక చిన్న దేశంలో జరిగిందంతే తేడా ఇస్రాయల్ దేశస్తులు ఆ యూదులు పన్నెండు మంది గోత్రికులు వాళ్ళకు ఏం చేస్తున్నారంట ఇప్పుడు తర్వాత చూపిస్తూ చూడండి తర్వాత వచనంలో అయితే ఈయన పైకి వెళ్ళినప్పుడు మధ్యాకాశంలో ఉన్నప్పుడు ఆయనకు దర్శనం కలుగుతున్నది రకరకాలై ఆ దర్శనాలలో ఉత్తర దిక్కున ఉన్న ఆవరణం అంటే మందిరానికి ఉత్తరం మందిరం మందిరంలో రకరకాల ఆవరణాలు ఉంటాయి అవి ఎప్పుడైనా నేను మీకు చూపిస్తే అవకాశం ఉంటే ఎందుకంటే అదంతా చరిత్రాత్మకమైన సివిల్ ఇంజనీర్స్కి సంబంధించిన వాక్యం అది మన దగ్గర ఓర్నర్ సివిల్ ఇంజనీర్స్ బ్రదర్స్ అల్ల వాళ్ళకు అర్థమైతే ఎన్నో అరలుంటాయి ఆవరణలు ఉంటాయి మందిరంలో మొదటి మందిరము అన్యల ప్రాంగణం దాని తర్వాత మన యాజకుల ప్రాంగణం యూదుల ప్రాంగణం అంటాం లేకుంటే బలిపీఠము బలి పశువుని రకరకాల ఉపకరణాలను ఆవరణము దాని పరిశుద్ధ స్థలము దాని అతి పరిశుద్ధ స్థలం ఇన్ని ఆవరణాలు ఉన్నాయి మందిరంలో లాస్ట్కి అనిలకు ఇచ్చిండే దేవుడు అంటే దేవుని మందిరంలో అనిలకు కూడా స్థానం ఇస్తే దాన్ని ఆక్రమించుకున్నారు ఇస్రాయల్ యాజకులు అనిల న మందిరంలోనికి పాత నిబంధన కాలంలోనే అంతగాన తర్వాత వాళ్ళు నిజంగా దేవుని ఆరాధించారంటే ఇక్కడ ఏముందంటే రోషము పుట్టించి విగ్రహ స్థానంలో వీళ్ళు పైకి ఇస్రాయల్ దేశస్తులు పైకి నన్ను ప్రార్థిస్తున్నారు అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేసే జూడు స్థావర రహస్యంలో ఎక్కడ మందిర ఆవరణ ద్వారం ద్వారం దగ్గర అంటే స్టార్టింగ్లోనే ఇంకా మందిరం లోపల కూడా పోలే స్టా లోపలి నేను చూపిస్తా స్టార్టింగ్లోనే మందిరం స్టార్టింగ్లోనే ఏం పెట్టారంట రోషము పుట్టించి విగ్రహం అక్కడ దించిందంటే దేవుడనే తల వెంటుకలు పట్టుకొని లేపి నాలుగో వర్షంలో అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపకంగా ఇస్రాయళ్ల దేవుని ప్రభావము అచ్చట కనబడేను ఎక్కడ కనబడింది ఇప్పుడు చూసుకోండి అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపకముగా లోయలు ఏం కనిపిస్తుందో తెలుసు మీకు ఇస్రాళ్ల దేవుని ప్రభావము అచ్చట కనబడేను ఇప్పుడు చూడండి ఐదవ వచ్చినం నరపుత్రుడా ఉత్తరవైపు తేదీ చూడడం అని ఉత్తరవైపు తేదీ చూచి ఉత్తరవైపున బలిపీపీఠము ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉత్తరవైపున బలిపీటపు గుమ్మము లోపల రోషము పుట్టించు విగ్రహము కనబడెను కొంచెం మనం ఎప్పుడన్నా పేపర్ పెన్సిల్ తీసుకుంటే బాగా అర్థమవుతుంది కానీ ఇట్లా విశదీకరించడం కొంచెం కష్టమే ఉత్తర వైపున బలిపీఠం ఉందన్నట్టు దాని గుమ్మం ఉత్తరవైపున ఆ బలిపీటపు గుమ్మము లోపల పోతే ఆ రోషం పుట్టించి విగ్రహం కనబడుతుంది అరే దేవుని మంద్రంలో సైతాన్ని బొమ్మ పెట్టుకుంటారే ఎవడన్నా అదే పాత నిబంధన కాలంలో కాబట్టి ఏం జరిగిందో చూడండి ఆరో వర్షంలో అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చిన నరపుతుడా వారు చేయు దాని నీవు చూస్తున్నావు కదా నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇస్రాయేల్ ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా మందిరం హేయ కృత్యములు చేస్తున్నారు వీళ్ళు ఈ తట్టు తిరిగి చూడు ఇప్పుడు ఈ తట్టు తిరిగినలా వీటి కంటే మరీ అధికమైన హేయ క్రియలు చూసేదవు అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడను నరపుత్రుడా ఆ గోడకు కన్నము త్రవ్వమ్మని ఆయన నాకు సెలవీయగా నేను ఆ గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారము కనబడను నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేచ్చున్నర చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచి అప్పుడు ప్రాకేడి సకల జంతువుల ఆకారములను హేయమైన మురుగాముల ఆకారములను అనగా ఇస్రాయలీల దేవతల విగ్రహములన్నీ ఇస్రాయల్కి దేవతలు అయిపోయారు వీళ్ళు ఇస్రాయేల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడినట్టుగా కనబడెను బహు ఆశ్చర్యం కదా పదకొండవ మరియు ఒకడు తన చేతిలో దూపార్తి పట్టుకొని ఇస్రాయేలీల పెద్దలు డెబ్బై మంది వారి మధ్యను షాఫాను కుమరిన యజన్యాయు ఆ ఆకారంలో ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వల్లే ధూపవాసన ఎప్పించుండేను దేవునికి అనిపించేది అనుకుంటున్నారు వాళ్ళు ఆయన నీళ్ళు చేసేది ఎంతమంది డెబ్బై మంది ఉంటారు నిన్న కూడా డెబ్బై మంది చూసినామా లేదా ఈ డెబ్బై మంది నీకు తిరిగి తిరిగి కనిపిస్తూ ఉంటారు ఈరోజు కూడా బైబుల్లో కాదు నేను చెప్పేది ఈరోజు క్రైస్తవ సంఘాలలో అసోసియేషన్స్ అంటాం కదా క్రిస్టియన్ అసోసియేషన్స్ అంటాం డెబ్బైగా అనిపిస్తారు ఖచ్చితంగా ఆ ఇది విధానం అన్నట్టు ఈ డెబ్బై మంది లీడర్స్ వీళ్ళు పెద్దలు ఈ డెబ్బై మంది ఈ విధంగా హేమైన క్రియలు చేస్తున్నారు అయితే మందిరంలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ మొదటి అంశము ఉత్తర వైపున బలిపీఠం కుంభంలో రోషము పుట్టించు విగ్రహం దీనికి సంబంధించిన అంశం నేను ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నా రోషం పుట్టించు విగ్రహం అయితే విగ్రహము అంటే ఇంగ్లీష్లో ఇమేజ్ అని కదా జేమ్ స్ట్రాంగ్ నంబర్స్లో చూడండి వరన్నా మీకు అవకాశం ఉంటే చూడండి నేనైతే టకటకగా చదివేస్తాను జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ విగ్రహము ఇమేజ్ ఇంగ్లీష్లో ఏముందంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇమేజ్ ఆఫ్ జలసీ అని ఉంది అంటే రోషము అని మనకు తెలవాల పదం ఇంగ్లీష్లో ఇమేజ్ ఆఫ్ జలసీ అంటే రోషము పుట్టించి విగ్రహము కానీ విగ్రహం అంటే ఇంగ్లీష్లో ఐడల్ కానీ ఇక్కడ ఇమేజ్ అని ఇమేజ్ అంటే రూపం కదా అసలు మనం జాగ్రత్తగా పరిశీలించాలన్నట్టు కాబట్టి ఇంగ్లీష్లో జేమ్స్ రాంగ్ నంబర్స్ ఇమేజ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ భాషలో కాబట్టి సెమెల్ దాని పేరు ఇమేజ్ అంటే సెమెల్ హెబ్రి పదం అది హెబ్రి భాష పదం అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇమేజ్ సెమెల్ అంటే ఏ లైట్నెస్ ఫిగర్ ఐడల్ ఆర్ ఇమేజ్ ఒక రూపము ఒక దృశ్యము ఒక విగ్రహము तरह जल रोषम सेवी ए फ्रम सेवंटी सिव जलसी रोषम इंग्ली जेलसी तरह यह पदम जेम कसूया करक्ट असूया चोषा की असूय की तेरा నిన్న యహోశువకి రోషం ఉండేనా అసూయ ఉండేనా రోషం నాకైతే అసూయ అనిపిస్తుంది అది ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రవచిస్తున్నారు మోషే గమనున్నాడు ఈయన ప్రవచిస్తలేడు మళ్ళీ ఈయనకి రోషం ఉందా ఒక విధంగా ఒక దశ ఒక దశకు ఈ పదాలు ముందు జలసితం స్టార్ట్ అయ్యి రోషంతో ముగిస్తుంది అది నీకు రోషంతో ముగించి జలసితం ఏంటైందనుకో ఇక నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా ఏమేమో చేస్తావు కాబట్టి దాన్ని అక్కడే తొక్కేసుకోవాలి మనం అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మొన్న స్టేజ్ మీద ఒకరు చెప్తున్నాను నేను ఎక్కడ కూడా ఒకని గురించి రోషం జెలస్గా ఫీల్ కాను అంటే అసూయపడను నేను వాడు ఎదిగిపోతుండే అని నేను ఎప్పుడు అసూయపడనని చెప్తున్నాను స్టేజ్ మీద ఎందుకంటే నేను పెద్ద పెద్ద పొజిషన్స్ వదిలేసిన కాబట్టి నాకు ఎందుకు అసూయ ఉంటుంది ఇంకోటి పెద్ద పొజిషన్ తీసుకుంటే ఇప్పుడు నా నా కింద పనిచేసేటోడు నాకు బాస అయితే నాకేం అసూయ నేనే వదిలేసిన పొజిషన్ అట్లా ఎన్నిసార్లు వద్ చేసిన పొజిషన్స్ కష్టమే ఇప్పుడు ఒకడు మంచి బిజినెస్ ఆర్డర్ కొట్టేసిండు అనుకో నీవు పోగొట్టుకు నువ్వు అనంటూ నీకు అసూయ నీకు రావాల్సిన కాంట్రాక్ట్ ఇంకొండ్కి వస్తే నువ్వు అసూయ అయితే ఈ అసూయతో ఏమన్నా చేస్తారు మనుషులు సాధారణంగా మంత్రాలు చేస్తారు కాబట్టి మంత్రానికి కారణము అసూయ సెవెంటీ సిక్స్టీ ఫైవ్లో ఏముందంటే జేమ్షాంగ్ నంబర్స్లో మూవ్ టు ప్రిమిటి బీ కాజిటివ్లీ మేక్ జీలస్ ఇన్ అ బ్యాడ్ సెన్స్ అంటే ఈ అసూయ చెడుతనంని సూచిస్తుంది లేక రోషము అసూయ టు మూవ్ ప్రొవోక్ టు జెలస్ అంటే ఇది మళ్ళీ ఏం చేస్తుందంటే రెచ్చగొట్టేదానికి దారితీస్తుంది జెలసి ఎప్పుడు రెచ్చగొడుతుందని చెప్తుండే ఎందుకంటే అక్కడ మనం చూస్తాము మూడవ వచనంలో మూడవ వచనపు చివరి భాగంలో ఏమనుందంటే దొరుకుతున్నాను మూడో వచ్చనప్పుడు చివరి భాగంలో ఏముందంటే రోషము పుట్టించి విగ్రహస్థానంలో నన్ను దింపాను రోషము పుట్టించేది దేవునికి రోషం పుట్టిస్తుందంట అంటే రెచ్చగొడుతుందన్నట్టు ఆ విగ్రహము వీళ్ళు దాని ముందు ధూపార్తి వేస్తుంటే అసలు దూపార్తి మొదట ఎవరికి వేసేవాళ్ళు తండ్రికి వేసేవాళ్ళు ఇప్పుడు తండ్రికి వేయాల్సిన దూపార్తి తండ్రి మందిరంలో దయ్యాలకేస్తే తండ్రికి ఎట్లుంటుంది తెలంగాణ భాషలో చెప్పాలంటే సుర్రుమంటది కాబట్టి రోషము సుర్రుం అనేటట్టు చేస్తుంది అన్నట్టు నేను అందుకే చాలామంది చెప్తాను నువ్వు ఎవరి గురించి కూడా అసూయ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా ఉన్నతమైన భావములు కలిగి ఉండాలా ఉన్నతమైన తలంపులు కలిగి ఉండాలా ఉన్నత స్థితిలో నివసించడం నేర్చుకోవాలా అంటే పరలోకంలో జీవించడం నేర్చుకోవాలా నేను ఎప్పుడైతే వాడు ఏం చదువుకోలేదు వాడు చదివి మున్న మొన్న మొన్నట్టు ఉన్నాడో ఒకేసారి అంత పెద్ద గొప్పవాడు అయిపోయిండంట వాడు చూడగానే నీకు అసూయ పుడుతుంది అన్నట్టు కానీ నువ్వేమనుకోవాలంటే వాడికి ప్రభువే ఇచ్చిండు నా ప్రభు గొప్పవాడు నీకే వదనాలు ప్రభు అసూయ ఎక్కడి వరకు ఎత్తిపోయింది కాబట్టి మీరు అసూయని తరమాల సేవకులకు ఎక్కువ ఉంటుంది నాకంటే ఆ బ్రదర్ ఎక్కువ మంచి వాక్యం చెప్తుంటు అసూయ వచ్చేసింది నీకు నాకంటే ఆ బ్రదర్ ద్వారా ఎక్కువ అద్భుతాలు జరుగుతున్నాయి అసూయ వచ్చేసింది ఓ ఈ బ్రదర్కి మంచి పేరు ఉంది మంచి ఉంది అసూయ వచ్చేసింది నీకు లేదే అర్థమవుతుందా నీకు ఉన్నత భావంలో లేవు ఉన్నతమైన తలంపులు గలవాడివి కావు ఉన్నతంగా ప్రవర్తించేవాడివి కావు ఉన్నతమైన పనులు కూడా చేయలేదు నీ లైఫ్లో మనము మన గ్రూప్లో చూస్తాం ఎవడు ట్రై చేయని వాక్యాలు ట్రై చేస్తాం ఎవడు ధ్యానించని ప్రొఫెషనల్ ధ్యానిస్తాం ఏ ఇంకా కూడా ఏ పాస్టర్స్ కూడా ప్రొఫెషనల్ ధ్యానించారు నేను మీకు చెప్తున్నాను కొత్త నిబంధన పుస్తకంలో ఏదో వాళ్ళు చెప్పుకొని కాలం వెళ్ళిపుచ్చుతారు కానీ ప్రవర్షనాలు ఎవ్వరు గనించారు ఏం జరుగుతుంది అనేది చెప్పించలేరు ఈరోజు ప్రస్తుత పరిస్థితులు ఏందో చెప్పడానికి అర్థం కాదు ఏం జరుగుతుందో అర్థం కాదు అమాంతంగా వాడి మీదకి ఉపద్రం వస్తే జలప్రలయం లాగా ఇది ప్రపంచంతా చుట్టింది వైరస్ ఒక్కడు గ్రహించలేకపోయినాడు ఎందుకంటే వాళ్ళకి ఆ తలంపే లేదు ఆ ఆలోచనలే రావు వాళ్ళకి ధీమాగా ఉన్నారు అన్నట్టు కాబట్టి సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి చూస్తున్న రూట్ ఈర్ష లేక రోషం రోషం పుట్టిస్తున్నారు దాని తర్వాత సెవెంటీ సిక్స్టీ నైన్లో ఏముందంటే ప్రొవోక్ టు జెలసీకి పదము టు ఎరెక్ట్ టు క్రియేట్ బై ఎక్స్టెన్షన్ టు ప్రొక్యూర్ ఎస్పెషలీ బై పర్చేజ్ కాజిటివ్లీ సెల్ ప్రొవోక్ టు జెలసీ ప్రోసెస్ ఆర్ పర్చేజ్ రికవర్ రెడిమ్ అయితే ఇలా ఎన్ని పదాలు ఉన్నాయి పర్చేజ్ ఉంది పర్చేజ్ అంటే కొనడం సెల్ అంటే అమ్మడం ఇప్పుడు చెప్పండి మీకు అమ్మడము కొనడము ఎక్కడ కనిపిస్తుంది కృత నిర్బంధంలో మన ప్రభు మందిరంలో అడుగుపెట్టినప్పుడు కనిపించిందా లేదా నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చిండు రూకల మార్పిడికి గొర్రెలను అమ్మడానికి కొరకు పౌరులను అమ్మడానికి వరకు మీరు మార్చుకున్నరా ఇది నేను ఇచ్చింది అనులకు స్థలము పాత నిర్బంధ కాలంలో మీరు దాన్ని కబ్జా చేసుకొని దాన్ని బిజినెస్కి వాడుకుంటారా మీరు లోపల బలులు అర్పించాల్సింది పోయి దేవుని తనలో సమయం గడపాల్సింది పోయి బయట అనుల స్థలాన్ని క్యాప్చర్ చేసుకొని ఈ రూకలం మాడిపి బిజినెస్ పెట్టుకుంటారా అందుకు దేవునికి రోషం పుట్టించు వీళ్ళు వీళ్ళు మంది అక్కడ మందిరంలో బిజినెస్ చేస్తూ రోషం పుట్టించు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోషము పుట్టించు విగ్రహము ఇమేజ్ ఆఫ్ ద జెలసీ ఇమేజ్ ఆఫ్ జలసి దేవునికి రోషం పుట్టించేది ఆ యొక్క విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నారు మందిరంలో పాత నిబంధన కాలంలో నేను ఒకసారి మీకు చూపించిన ఎంతమంది జ్ఞాపకం ఉంది తర్వాత మనం చూస్తాం కదా నిహామ్యా గ్రంథంలో చూసినాం అనుకుంటా ఆ సన్ అనేవాడు ఆ రాజ దగ్గర సైన్యాధిపతి ఉంటాడు వాడు సెంచూరియన్ వాడు వాడు వీళ్ళు వీళ్ళకి అడ్డంకంగా ఉంటాడు ఎందుకంటే వాడు ఏం చేసిండంటే ఆ సన్ అనేవాడు వచ్చి మందిరంలో ఒక ఒక స్థలంలో వాని ఇల్లు ఏర్పరచుకుంటూ మందిరం లోపల అన్యుడు వాడు పవర్ ఉంది కాబట్టి సైన్యాధిపతి కాబట్టి శతాధిపతి సారీ శతాధిపతి అనుకుంటే వాడు శతాధిపతి కాబట్టి వాడేం చేసిండు ఆ మందిరంలో ఒక స్థావరాన్ని ఒక తన తన గృహంలాగా మార్చుకుంటే ఒక ప్లేస్ని అదే ప్లేస్ని ఎగ్జాక్ట్లీ హెరో గృహంగా మార్చుకున్నాడని నేను మీకు చూపించిన వృత్త నిబంధనకు సేమ్ టెంపుల్ సేమ్ టెంపుల్లో సన్ బలాట్ అనేవాడు ఆ సిటడెల్ అంటారు దాన్ని ఆ స్థలాన్ని మందిరం లోపల ఉండే స్థలాన్ని ఆ తన ఇంటి గృహంగా మార్చుకున్నాడు టెంపుల్లో చర్చలకు పోయి అదే నూతన నిబంధనకు వస్తే ఆ సిటడెల్లో తన గృహంగా మార్చుకుంటు మందిరం లోపల ఇవి యాక్సిడెంట్గా జరిగినాయి కావు కదా మందిరంలో అన్నిడొచ్చి కూర్చున్నాడు మొదటి నుంచి కూడా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకి వీళ్ళేమో ఇస్రాయిల్ పెద్దలు దేవునికి రోషం పుట్టించే విగ్రహాన్ని పెట్టుకున్నారు అక్కడ మనకు అదే చూస్తాము నిర్గమ కాండం ఒకసారి చూడండి నిర్గమా కాండము అధ్యాయము చాలా పెద్ద సబ్జెక్ట్ నేనుకుందాం మనము నిర్గమ అధ్యాయము ఇక్కడ మనం చూస్తాం దేవుడు పది ఇచ్చినట్టు మనం చూస్తాం కదా దానికి ముందు చూడండి నీ దేడున్న యహోవాలు నేనే నేనే దాసుల గృహమైన ఐవక దేశాలను నిన్ను వెలుపలికి రప్పించుంది నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు ఇది ఫస్ట్ ఆజ్ఞ కదా నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు నాలుగో వచ్చినం పైన ఆకాశం అందే క్రింది భూమి అందే కానీ అంటే చూడండి పైన ఆకాశ మందు కూడా ఉండడానికి వీళ్ళదు దేవునికి మించి అది దూతలకు చెప్తుండ ఆకాశ మందు నువ్వేం చెప్పండి అది ఎవరికి మాట్లాడుతున్నాడు మనుషుల గురించి మాట్లాడుతుండ పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీల అందే కానీ ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకునకూడదు ఎందుకంటే ఇవన్నీ ఆయన నోట్ల నుంచి వచ్చినాయి ఆయన సృష్టము వాటికి సాగిల వాటిని పూజింపకూడదు మూడు పాయింట్స్ విగ్రహం చేసుకోనకూడదు సాగిల పూజింపకూడదు ఇవి మూడు విషయాలు విగ్రహం చేయొద్దు సాగిలపడద్దు వాటికి పూజింపద్దు మళ్ళీ ఎవర్కి ఎవరికి ఎవర్ని ఎవరిని పూజించాలా సృష్టికర్త నాకు మన ప్రభువుని ఐదవ వర్షం చూడండి ఏలైనగా నీ దేవుడిని యహోవనగు నేను రోషం దేవుడను అన్న రోషం దేవుడు ఆయనకి రావాల్సిన మహిమ ఇంకొవరికో ఇస్తే సుర్రుమంటదా లేదా నేను ఇది నా లైఫ్లో నేను ఎంతగానో అనుభవపూర్వకంగా చూసిన నా దగ్గరికి సహాయం పొందుకొని చాలామంది ఒకరు కాదు ఇద్దరు కాదు నా దగ్గర సహాయం పొందుకొని నా పేరు రానియకుండా వాళ్ళ పేరు సంపాదించుకున్నారు వాళ్ళ నా దగ్గరికి వచ్చి నా సహాయం తీసుకుంటారు వేరే వాళ్ళకి ఆ సలహాలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధి తెచ్చుకొని వాళ్ళు బెనిఫిట్ పొందుకొని వాళ్ళ పేరు ప్రాఖ్యాత సంపాదించుకున్నారు మళ్ళీ నాకు రోషం పుట్టానా లేదా అరే వీడు నా దగ్గరకు వచ్చి నేర్చుకొని ఇంకొకరికి సలహా ఇస్తాడు నేను వానికి సలహా ఇస్తే వాడు ఆ సలహా తీసుకోకపోయి ఇంకొకరికి ఇస్తున్నాడు అది వాని సలహా లాగా చెప్పుకుంటున్నాడు సరే నేను వాళ్ళ గురించి ఎప్పుడు బాధపడి ఎందుకంటే అన్యులు వాళ్ళు అన్యులు అటువంటి చేసిన మనం అయ్యో అనుకోవద్దు అన్యులని గురించి వ్యసన వాక్యం చూపించిన మీకు క్రైస్తవులే చేస్తుంటే అనిలని జయర్ మళ్ళీ నా నా రోషాన్ని రెచ్చగొట్టే బొమ్మను పెట్టుకుంటే మీరు నేనేం గమనుంటానా తర్వాత నువ్వు విగ్రహాలను పెట్టుకుంటే ఆయనకి ఏమవుతుంది తెలుసా ఐదో వర్షంలో చూడండి నన్ను ద్వేషించేవారు వీళ్ళు రెచ్చగొట్టేవాలి ఏం చేసుకుంటావా అయ్యా పో చేసుకోపో అనేది నువ్వు విగ్రహాన్ని పెట్టుకుంటే విగ్రహాన్ని పూజిస్తే నువ్వు నన్ను సవాల్ చేస్తున్నావు ఏం చేసుకుంటావు పో చేసుకోపో అన్నట్టు నన్ను ద్వేషించేవారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించేదేనో మీరన్నా చెట్టేట్లే బ్రదర్ ఎవడి పాపం వాడేనుంది కదా ఇంకో వాక్యం ఎవడి పాపానికి వాడే ఉత్తరవాది కదా ఎవడి లెక్క వాడే చెప్పుకోవాలి ఈ వాక్యం ఏం చెప్తుంది తెసా తండ్రులు విగ్రహం పూజిస్తే పిల్లలను కూడా అదే చేస్తారు అందుకు పిల్లల మీద కూడా అదే దోషం ఉంటుంది అది ఎన్ని తరాలు అప్పుడు ఆ ఫోటో చేసి పెట్టుకుంటావు ఇంట్లో నువ్వు ఎన్ని సంవత్సరాల ఫోటో చూస్తున్నావు మీ తాతల కాలం నుంచి ఉంది ఆ ఫోటో మీ తండ్రుల దగ్గర ఉంది మీ పిల్లల దగ్గర ఉంటుంది మళ్ళీ మీ మన వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ ఫోటోస్ మా ఇంట్లో లేదు బ్రదర్ మా తాతల నుంచి వస్తుంది బ్రదర్ ఆ దయ్యం మీద మీ తాత నుంచి నిన్ను ఆ తెలియదు రోషం పుట్టిస్తుంది అందుకే అభివృద్ధి ఉండదు ఎక్కడ ఇచ్చిన గొంగలు అక్కడే ఉంటుంది తిన్నట్టు ఉంటుంది అంతేగాని ఏ అభివృద్ధి ఉండదు ప్రభులో వర్ధులుటనే ఉండదు ఏదో ఒక రోగం ఇంట్లో ఏవంటొక రోగము సంపాదించిందంత హాఫల్స్కే పోతూ ఉంటుంది చిల్లి పడిన సంచలో డబ్బులు వేసినట్లే ఉంటాయి నెలకు వచ్చే శాలరీ రెండు మూడు రోజులకే ఎగిరిపోతుంది బర్కత ఉండదు తృప్తి ఉండదు సమాధానం అసలుండదు ఎందుకు బ్రతున్నారా అనిపిస్తుంది ఆయన వ్యతిరేకంగా పోతే కాబట్టి ఇక్కడ మన ప్రభు రోషం ప్రభు ఆయనని రోషం పుట్టించే పనులు మనం చెయ్యొద్దు అని ఈ వాక్యం హెచ్చరిస్తుంది పద్నాలుగవ అదే అదే అధ్యాయము అదే పుస్తకము ముప్పై నాలుగవ వచ్చినాం చూడండి ముప్పై నాలుగవ అధ్యాయం సారీ ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగుగా వచ్చినాం ఏలేనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన నామము రోషము గల ఆయన రోషం దేవుడు వేరే ఒక దేవునికి నమస్కారం చేయవద్దు ఆశ్చర్యం మీరు ఎప్పుడన్నా జైమ్సాన్ నంబర్స్లో చూసేట రోష దేవుడు అంటే ఎవరు దేవుడు అంటే పరిపాలించేవాడు అని అర్థం రూలర్ అనుంది చూస్తున్నా జైమ్సాన్ నంబర్స్ దేవుడు అంటే పరిపాలించేవాడు నా ప్రభు ప్రభు అంటే కూడా దేవుడే ఎందుకంటే పరిపాలించేవాడు కాదు ప్రభు అంటే పరిపాలించేవాడు కాబట్టి ప్రభు అంటే దేవుడు దేవుడన్న ప్రభు అన్న ఒకటే అన్నట్టు చెప్తుంది వాక్యం థర్టీ ఫోర్లో మొలసారి చూడండి నలభై మూడవ అధ్యాయము నేరుగా మాకు అధ్యాయము పద్నాలుగు వచ్చి ఫార్ దో షెల్ట్ వర్షిప్ నో అదర్ గాడ్ నో అదర్ గాడ్ గాడ్ అంటే జేమ్స్ రామ్ నంబర్స్ హెచ్ అంటే హెచ్ ఫోర్ వన్ జీరో షార్ట్ అండ్ ఫ్రమ్ హెచ్ త్రీ ఫైవ్ టూ హెచ్ త్రీ ఫైవ్ టూలో ఏముందంటే స్ట్రెంగ్త్ మైటీ ఆల్ మైటీ గాడ్ గ్రేట్ ఐడల్ మైటీ వన్ పవర్ స్ట్రాంగ్ ఇన్ని పదాలు ఉన్నాయి కాబట్టి प्रपंचा पे वे गा अच्छा ज्ञापन दी मेरी वेरेवाड़े एट कस्ट अट्ला अर्थंस चूँ इसरायल अंटे जेम सा नंबर्स इसरायल अटे चूँ इसरायेल अटे हर्ट फोर सेवेंटी एट ఇసరల్ అంటే అర్థం ఏంటంటే హీ విల్ రూల్ యాజ్ గాడ్ అంటే దేవుని దేవుని సమక్షంన పరిపాలించేవాడు ఇస్రాల్ అంటే అర్థం ఇంకో దశలో దేవుని వలె పరిపాలించేవాడు అర్థం ఉంది దేవుడు పరిపాలించేవాడు కానీ ఇస్రాల్ అంటే దేవుని వలె పరిపాలించేవాడు అని ఉంది కదా he will rule as god anundi inkoti jameson numbers h828 ilo uh, israel ante to prevail penigula adina varudu ani ardam have power shakti nanadina varudu ani kuda ardam aashiranga da tarata h410 lo emundho jurala h410 a हेच फोर वन जीरो हे थ्री फाइव टू स्ट्रे स्ट्रांग एची पोलिटी आलो अ या गोर्रे मग गोर्रे अट् तरह एंड ओक् चो सादोष अदर स्ट्रांग ट्री मई टी ఎన్నా ఉన్నాయి కదా అర్థాలు ఇక్కడ కాబట్టి ఎంతో బలవంతుడు అని అర్థం ఇస్తాలంటే బలం గలవాడు పర్షధాత్మడు వచ్చినప్పుడు మీరు శక్తిని అందురు అంటే ఎట్లుంటుంది కాబట్టి ఆయన రోషం దేవుడు ఆయన నామే రోషం గల నామం కదా చూడండి ఒకసారి మనం నలభై పద్నాలుగుగా నిర్గమకాండము పదమూడు అధ్యాయము పద్నాలుగు వచ్చినందుకు చూస్తున్నాం పదమూడు పద్నాలుగులో ముప్పై నాలుగు కదా నిర్గమా నిర్గమాకాండం ముప్పై నాలుగు పద్నాలుగులో చూస్తున్నాం కరెక్ట్ నా ఆయన నామము రోషం గల యహోబ ఆయన రోషం గల దేవుడు రోషము గల దేవుడిని రెచ్చగొడితే ఆయన కోపము బహుద్రేకంగా ఉంటుంది అదే ప్రకటన తీర్పులు బోరల తీరు ఎందుకు ఎందుకు ఆయన అంతా కఠినంగా శిక్షిస్తుండ్రు గొప్ప జనాన్ని మొదటి రెండు గుంపులని ఆయన రోషం కొట్టించు రెచ్చగొట్టిండ్రు అదే నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయం చూడండి నిర్గమాకాండము ఇరవై అధ్యాయము తర్వాత ముప్పై మూడవ వచ్చినం ముప్పై రెండు నుంచి ఎందుకంటే ఇంగ్లీష్లో వేరే ఉంది తెలుగులో వేరేగా ఉంది నుంచి చూడండి నీవు వారితోనైనాను అంటే అనులతోనైనాను వారి దేవతతో దేవతలతోనైన నిబంధన చేసుకునవద్దు నీవు వారి దేవతలను సేవించినలా అది నీకు ఉరి అగునుగాక గ్యారంటీ ఈరోజు ఎందుకు మనుషులందరూ బానిసలైపోయారంటే వాటిని వాటిని ప్రేమించిండ్రు వాటిని వాటిని సేవించిండ్రు కాబట్టి అవన్నీ వీళ్ళకి గురి అయినాయి ఏ దేవతలని పూజించినావో అవి నీకు తాతల కాలం నుంచి గురి అయిపోయినాయి అద్దయ్యాలు అవి ఇల్లుని మీ తాతల ఇల్లు నువ్వు అవి అక్కడ స్థావరం ఏర్పరచుకున్నాయి అద్దయ్యాలు వాళ్ళు దాన్ని పూజించారు అక్కడ నువ్వు రక్షణ నువ్వు అడుగుతుంది నేను రాత్రి కళలో వచ్చి మీ తాదాలకు వచ్చిన కలలని నీకు వస్తాయి దాన్ని శానిటైజ్ చేయలేదు నువ్వు ఆ ఇంటిని నువ్వు ఇల్లు శానిటైజ్ చేయలేదు నువ్వు ఆత్మీయంగా ప్రార్థనలతో స్థుతులతో ఆరాధనలతో ప్రార్థనలతో వాక్యంతో వాక్య ధ్యానంతో అక్కడ నువ్వు దేవుని స్థుతించి గనపరచలేదు శానిటైజ్ చేయలేదు ఆ ప్రాంతాన్ని అందుకు అవి ఆల్రెడీ ఉంటాయి అట్లనే కూర్చొని ఉంటాయి రాత్రి నీకు కళలో వచ్చి కనిపిస్తాయి శబ్దాలు వినిపిస్తాయి నువ్వు ఖాళీ చేసుకోతావు ఇంకో జరిగిపోతే అక్కడ కూడా అదే ఉంటాయి సో ఏం స్టోరీ రీపీట్స్ అన్నట్టు నువ్వు శానిటైజర్ నేర్చుకోలే అది నీకు ఉరియాగును కాక అది ఆల్రెడీ డిక్లేర్ చేసి పడేసిండు వారు నీ చేత నాకు విరోధంగా పాపం చేపకున్నట్లు చేయింపకుండానట్లు వారు నీ దేశంలో చూడండి ఆశ్చర్యం కదా నివస నీ దేశంలో అనిలను తీసుకొని రావద్దంటే మొత్తం వచ్చి కూర్చొని బయలు దేవతలను పూజింపజేసిండ్రు తమ్మూ దేవతను చేసిండు దాగున దేవతను పూజింపజేసారు రకరకాల దేవతలను పూజింపజేసిండ్రు వాళ్ళు ముఖ్యంగా స్వరమూన కాలంలో తూరు సీదోను మంషు మనుషులందరూ వచ్చి వారి దేవతలను పట్టుకొచ్చిండ్రు కణానీలు వచ్చి వారి దేవతలను పట్టుకొచ్చారు ఐగుప్తీలు వచ్చి వారి దేవతలను పట్టుకొచ్చారు అన్ని రకాల మనుషులు వచ్చి వారి వారి దేవతలను పట్టుకొచ్చి అదంతా పాపం చేసి పెట్టుకుంటారు అవన్నీ వాళ్ళని ఉరిగి చుట్టుకున్నాయి ఆ దయాలన్నీ విశాల్ఫాలన్నీ ఉరిగా పట్టుకున్నాయి వాక్యాన్ని ముగించేస్తున్నాను మళ్ళా భవిష్యత్తులో మళ్ళా ఇప్పుడు నేను దీర్ఘంగా ఇప్పుడు ఇవి ఉరి అయిన చిక్కబడ్డై మనకి ఇప్పుడు బాగా అర్థమవుతుంది చక్కెర గంధంలో ప్రతి గుర్రాలు ఎట్లా చిక్కబడ్డాయి గుర్రాలు ఎక్కడున్నాయి గుర్రాలు రథం ముందు ఉండాలన్నా రథం లోపలు ఉంటాయా ఎక్కడికన్నా చూపిస్తాను మీకు రథం లోపలు ఉన్నాయి అవన్నీ అన్నీ మొత్తం ప్రపంచమాత్ర చిక్కబడింది రచి అంటే ఆ జంతువులన్నిటిని లోపలేసి దాన్ని ఏమంటారు దాన్ని ఫెన్సింగ్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు దొడ్డులు అంటారు అమ్మ దొడ్డి అంటారు అండ్ తాళం వేస్తారు వాటిని అవి ఎక్కడ కోకుండా చిక్కబడ్డై స్నేర్ అంటాం ఇంగ్లీష్లో స్నేర్ అంటాం బోయవాణి వల అన్నాడు ప్ర మన సువార్తలలో బోయవాణి వల అన్న చిక్కబడ్డై అరెస్ట్ అయిపోయినాయి అన్నట్టు కాబట్టి ఈ రోషం పుట్టించి విగ్రహము అన్న అంశం హేయమైన వస్తువు అది దేవుని సన్నిధిలో రోషం పుట్టించి విగ్రహాన్ని తీసుకొచ్చిండ్రు దాని ప్రవచనం నేను మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తా త్వరగానే చూపిస్తే ఇవన్నీ నేను ఎందుకంటే ఇవి నెరవేరుతున్నాయి ప్రపంచంలో ఈ ప్రవచనం హాటంగా అందుకే పౌ మన ప్రభు మతేశ్వర తిరునాలు అని చెప్పింది ఈ హేయమైన ఈ యొక్క రోషం పుట్టించు విగ్రహము పరిశుధ పరిశుద్ధ స్థలంలో నిలిచినప్పుడు చదువు వాడులకు నిలిగించిన గాక త్వరగా పారిపోవాల నువ్వు ఏడుసలేమిని మతపరమైన జీవితాన్ని విడిచిపెట్టి పారిపోవాలా కొండల పట్టు పారిపోవాలా లేకపోతే నువ్వు కూడా చిక్కపడతావు ఎవడ లోపలు ఉండవు అందరూ చిక్కపడతారు ఎందుకంటే నువ్వు దేవునికి రోషం పుట్టించే విగ్రహాన్ని పెట్టుకున్నావు ఈరోజు ప్రపంచం అది ఏంది నేను మీకు మరీ విశేషంగా చూపిస్తా ప్రార్థనాపూర్వకంగా భవిష్యత్తులో ఎప్పుడన్నా ఇంకొక అవకాశం ఉంటే వర్షధర వారు మీకు వండాలి లేదా ప్రభావ ఇస్రాల్ ప్రజలు ప్రభా మందిరంలో ఆ యొక్క రోషం పుట్టించి దేవతని విగ్రహాన్ని పెట్టుకున్నారు నేను రవ్వను చూస్తాడనుకున్నాడు కదా క్రవ్వ కానీ మీరు దాన్ని ఎహెచ్కేల్ కి చూపిస్తున్నారు ఈరోజు మాకు చూపిస్తున్నారు బ్రవ్వ వాటిని చూచే కండ్లు మాకు అనుగ్రహించినైనా మా కండ్లను స్వస్థపరచు మా ఐ సైట్ అభివృద్ధిపరచు క్రవ్వ వాటిని బహు దీర్ఘంగా తీటగా చూచి లాగనే శాయపడమంటూ అర్థిస్తున్నాం కృపగల దేవ మదనాలు ఈ ప్రవచనాలను మేము అర్థం చేసుకోలేనుకంటే మీరు చెప్తున్నారు ధాన్యాల ప్రవచనం ప్రవక్తమైన ధాన్యాలు చెప్పినట్లు నాశనమైన కరమైన హేయ వస్తువు రోషం పుట్టిచ్చు విగ్రహం పర్శుధాలయంలో నిలబెట్టినప్పుడు చదువుడు గ్రహించిన త్వరగా పారిపోమన్నారు కాబట్టి ప్రభ ఇది గ్రహించి మేము ఎప్పుడో పారిపోయినాం ప్రవ్వ కానీ గొప్ప జనం అక్కడనే ఇంకా చిక్కబడిన బంజారేంట్లో పశువులు చిక్కబడ్డట్లు ఆ గొర్రలను మేము ఎట్లా బయట తీసుకురావాల జ్ఞానం అనే నడిపించి మహిమార్థంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక్కొక్కరిగా ప్రార్థన చేస్తాం స్త్రం ప్రభా పరిషితుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడు మహోన్నతుడకు తండ్రి మహిమ సర్వీపకు దేవ కృపా మైడానికి వన్నాలిస అప్రహమిల గొప్ప దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవ మహాగణ మహోన్నతుడకు తండ్రి సర్వాధికారి నీకిస్త తులి సోతలు అర్పించుకోవడమైనా గొప్ప దేవ ఈ దినవంతం మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీలుగా పెట్టుకునైనా మమ్మల్ని ఎంతగానో కాపాడు ప్రభా నైనా ఇస్తు ప్రభా ఇక మధ్య కనసంలోనైనా మీ యొక్క స్వరం విన ధన్యత భాగ్యాన్ని మీరు మాకు అనుగించేందుకు నీకు వందాను నా దేవ వాకింగ్ చేత మీరు మాత్రం మాట్లాడినా ప్రభావ నైనా నాశనకరమైన హే వస్తు పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు చదువు వాడు గ్రహించ అయినా యూదేలో ఉన్న వాడు కొండలకు పారిపోతున్నారు మీరే మా కొండ మా కోటనైనా మీ దగ్గరికి మేము రావాలా ఆ యొక్క నుంచి మేము బయటకు వెళ్ళిపోవాలా ప్రభా అయినా ఈ రోజు ప్రభా ప్రపంచం అంతా ఆ ఓ ప్రభా ఆత్మీయంగా మేము చూస్తున్నాం నాయనా మనుషులు ప్రభా మనుషుల్ని విగ్రహాలు చేసుకున్నారు పూజిస్తున్నారు ప్రభావ ఈ లోకపు విధానాన్ని కబ నా తండ్రి వాటి అన్నిటి నుంచి మేము బయటకు రావాలా ప్రభావ గొప్ప జన్మంతా చిక్కబడిపోయింది ప్రభావ అనాశనకరమైన ఏ వస్తువు ఏందో ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభా నీకు అందాలేసయ్య ఒకవేళ అలాంటి వేయ మాలు ఉండడానికి వీలేదు ప్రభావ ఓ ప్రభా ఎందుకంటే మీరు రోషం గల దేవుడైన ప్రభా ప్రతి దశలో మీకు మీకు ప్రీతికరంగా మేము జీవించాల ప్రభా మాలో కానీ ఎలాంటి విగ్రహాలు ఉండొద్దు ప్రభా మీకంటూ ఎక్కువగా మేము దేవిని ప్రేమించినది విగ్రహమే ప్రభా మీరు దాన్ని భరించలేరు ప్రభా నైనా వేసే ప్రభా తను మేము ప్రతి క్షణం పరిశుద్ధ స్థలంగా మేము ఉండాలా మీరుండే పరిశుద్ధ స్థలంగా ఉండాలా ఆ కాలంలో ఇస్రాల్ ప్రజలంతా ప్రభావ మీరు ఆ మందుల నుంచి వెళ్ళిపోయినంత అంతగా విగ్రహాన్ని చేసినారు ఈ రోజు ప్రపంచంగా ఆత్మీయంగా నెరవేరుతుంది ప్రభావ మనుషులు హృదయాలు విగ్రహాలుగా చేసుకొని ఓ ప్రభావ మీకంటే ఎక్కువగా ప్రభావ ఈ లోకానికి మయమైస్తున్నారు ప్రభావ నా తండ్రి ఇస్తు ప్రభ హేచ్ మీరు చూపించినారు గోడ కన్న మరి కాబట్టి అట్లా మేము చూచేలాగా ఆ యొక్క బంధకాలు ఉన్న వాళ్ళందరినీ బయట తీసుకురావాలంటే జ్ఞానం మాకు అనుగ్రహించి ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి నా తండ్రి ఇస్తు ప్రభావ వాక్యంధ్రీ మేము మాతో మాట్లాడడం ప్రభావ యొక్క ప్రవచనాలను ఇంకా మేము సంపూర్ణంగా మేము అర్థం చేసుకుని ప్రభావ విశదీకరించి ప్రభావ మనుషులకు ప్రకటించేలాగా సహాయపడండి తండ్రినికి వంద నిస మీకు పొల మమ్మలు భద్రపచమైన ఎందుకంటే ప్రభా ఇది ప్రపంచం అంతా నెరవేర్తుంది ప్రభావి ఈ కాలంలో నైనా నాయన ప్రభావ అనేకులు ప్రభావ మోసగింపబడి ప్రభా ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో క్షమించండి కనికరించి ప్రభావ వాళ్ళని ఏ రీతికి బయటకి తీసుకున్న మాకు జ్ఞానం వివేచం ఇచ్చేయండి ప్రతి దశలో ప్రభావ మీకు రోషం పూర్తి పనులు మేము ఏం చేయొద్దు ప్రభా అది జీవం గల దేవాతని మీ నామం ఎంతో రోషం గల నామం ప్రభా ఆ నామాన్ని పట్టుకుని ప్రభావ మీకు రోషం కలిగి మేము కూడా మీ బిడ్డల వల్లే తండ్రి ఆ నేకుల ప్రభావ మించాలా ప్రభా అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించి మన ప్రాదిష్టమైన ప్రదర్శిస్తారు అందరూ మీరు ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించి మీకొరకు గొప్ప సాక్షలు పెట్టుకోండి ప్రభ నా తండ్రి నా దేవ మీరు అక్కడ దినాల్లో ఉంటున్నాం ప్రవ ఆయన ఇస్తు ప్రవ ప్రపంచమంతా అంత అక్కలగా ఉంది ప్రభావ ఇవన్నీ మీరు రాఖరికి సంబంధించిన సూచనలే ప్రభావ కానీ మీరు మాకు ఒక పని అప్ప చెప్పినారు నేను దాంట్లో మేము సంపూర్ణ ముందు కొనసాగల అనేక చోట్ల వెళ్ళి మీ స్వార్త ప్రకటించి అనేకరి చెంత నడిపించాలా త్వర త్వరగా ప్రవణతని యొక్క ప్రవచనాలను ప్రభావ మీరు రిలీజ్ చేసేయాలా ప్రభావ అన్నికులు మేము ప్రకటించి వాళ్ళందరినీ ప్రవణత మీరు చెంత నడిపించాలా వాళ్ళ ఆత్మీయత లిప్పండి ప్రభావ ఏ హెచ్కెళ్ళి ఏ రీతిగా ప్రభావ పెద్దలందరూ ప్రభా ఏహెచ్కల దగ్గరకు వచ్చినారు ఏమి తెలియనట్టుగా వచ్చినారు కానీ ప్రభావ మీరు ప్రభావ ఆత్మలో ప్రభా ఏహెచ్కెళ్ళి అవి చూపిస్తున్నారు వాళ్ళు పనులు చేసినారు కాబట్టి అలాంటి స్పిరిట్ అలాంటి ఆత్మ నడిపి మాకు అనుగ్రహించండి ప్రతి ఆత్మ వివేచించాలా ప్రభావ వాళ్ళు ఏరిట్టు దాని నుంచి బయట తీసుకోవాలి అలాంటి జ్ఞాన వివేచన మా బుద్ధి మాకు అందరికీ అనుగ్రహించి నడిపించి మీ నూతనమైన అభిషేకంతో నింపి ప్రభావ ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ శాశ్వలు పెట్టుకోమని ప్రాదిష్టమైన నేను చంద్రశేఖర ముట్టండి ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ఇంకా ప్రభావ మీ సముచితమైన జ్ఞానం చేత నింపండి ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి ఈ ప్రవశాల ప్రభావ తను ఎన్నో విషయాల ప్రభావం బయలుపరుస్తున్నారు ప్రవచనాత్మకంగా వాటి అన్నిటి మేము గ్రహించేలాగా మా ఆత్మని తన ఇప్పని ప్రభావాన్ని మేము అర్థం చేసుకోవాలి శక్తిని మాకు అనుగరించండి దానిలకు ఇచ్చినారు గ్రహించే శక్తిని ఆ రీతి మాకు ఆ శక్తిని బలాన్ని మాకు అనుగరించండి పరిశుధాత్మ వచ్చిన మేము సర్వశక్ సర్వసత్యంలోకి పోతున్నారు ప్రభా అయినా సత్యంలో మేము సంపూర్ణంగా అర్థం చేసుకుని ప్రకటించేలాగన సహాయపడడం అదిష్టం అయినా మేము భయపడుకున్న చింతించుకున్న ప్రభావ తను ఇస్తే ప్రభావ సులువును చిక్కుని పడుకున్న ప్రతి విశ్వాసమైన కర్త దాన్ని కొనసాగించేవారని మీ వైపు చూస్తే మా ముందు చెడిన పరుగు పందాలు మేము పరిగెత్తాలా ప్రభావా నైనా అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించి మా ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించండి ప్రతి కుటుంబాల చుట్టూ మీ అగ్నికరించి వేసి ప్రభావ దృష్టిని తప్పించి మీ కృపల్లో భద్రపరచుకొని రాని దిన బహు విశేషమైన స్వార్థ సేవ మేము ప్రకటించాలా అనేకులు ప్రభావం స్వస్థత పొందాల విడుదల పొందాలా బంధకలించి రావ బయటికి రావాలా అలాంటి సేవలు మమ్మల్ని అందరు నడిపించి మీరు రాకు సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామం ప్రార్థిష్టాం తండ్రి ఆమె ప్రార్థించండి కృప మేడం వంద ప్రభుత్వ క్రీస్తు నామంబట్టి ప్రభు మీరు వాక్యం చే మాట్లాడిన ప్రభావం ప్రతి ఒక్కరికి వాళ్ళ హృదయాలలో నీరు కట్టించు మీరు దయచేయండి వాక్యాన్ని ప్రభు మీ నామార్దం మీ ప్రభావం నడవాలా మీ కృప చేత మీ చేత ప్రభావం మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలైన ఓరాచా మీకు ఎంతో లెక్కలే నేను వందనాలు ఇంకా గోడమైన సంగతులను మాకు బయలుపరచండి సత్యాలను బయలుపరచండి ప్రభావ మీరు అక్కడ సమయంలో అనేకలకి మీ యొక్క ప్రకటించి వాళ్ళందరినీ సిద్ధపరిచి ప్రభా మీరు అక్కడికి ప్రభు మే ముందుకు నడిపియాలా మీరు ఆత్మకార్యం జరిగించండి మీ యొక్క పరిశుద్ధ శక్తి బలం చేత నడిపించండి అంతేవామి యొక్క పనులకు జ్ఞానం చేత నడవాలా ప్రభు మాలో ఎటువంటి అసూయ ఉండడానికి వీల్లేదు ప్రభు ద్వేషం ఉండడానికి వీల్దు ప్రభా అహం ఉండడానికి వీలేదు ప్రభావ ఏ పొజిషన్ ఇచ్చినా ప్రభావం మీరే ఇస్తారు ప్రభావం కాబట్టి మీరు కలిగి ఉన్న ప్రేమను మేము కలిగి ఉండాలా ప్రేమతో మేము ముందుకు నడవాలా ప్రభావం అలాంటి ఆత్మ నడిపేంపు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభావం ముక్కరింపు జీవితం దయచేయండి ప్రార్థనలో గడిపే భాగ్యాన్ని ధాన్యతను మాకు దయచేయండి ప్రభావం అనేకులను మేము సిద్ధపరచలా మేము మహిమార్థమై ప్రభావం దేంట్లో కూడా మేము అతి వీలేదు ప్రభావం పనికిరాని మా ఒకరికై ప్రభా ఆ యొక్క కల్వర్ సిల్వలో మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని కాల్చిన ప్రభా ఎసేఎం యొక్క రక్తంలో స్వస్థత ఉంది ప్రభా ఏసేమి రక్తంలో రక్షణ ఉంది ప్రభా మీ రక్తంలో విడుదల ఉంది ప్రభా కూడా ప్రభావ మేము కొద్దువ లేకుండా పొందుకొని మీ నామ మహిమార్థమే ముందుకు నడవాల ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ప్రభా మేము ఎలా రక్షించుకోవాలో మీ జ్ఞానం చేత నడిపించండి ఇవన్నీ జరగవలసి ఉన్నావు ప్రభా దేవ మీ యొక్క పలు ఒక జ్ఞానం చేత వాటన్నింటినీ ప్రభావం చేదీంచుకొని మేము ముందుకు నడవాలా ప్రభావం ఏకమైన విచారణ చేత క్రొంగిపడానికి వీలేదు శ్రమ సమస్యలను చూసి ప్రభా శ్రమలను శోధలను చూసి ప్రభా వెనుకడుగు వేయడానికి వీల్లేదు ప్రభావ వాటన్నింటినీ చేయిస్తూ మీ నామంని మహిమపరుస్తూ మీ నామంని గనపరుస్తూ మీ నామంని స్మరిస్తూ ప్రభా మీ కొరకే ప్రాభావం మేము ముందుకు నడవాలా భయపడడానికి వీలేదు జడియడానికి వీలేదు ప్రభా బ్రతుకు ట క్రీస్తే చావైన మేలే ప్రాభా ఈ తీర్మానంతో మేము ముందుకు నడవాలా ప్రభా మీకు సమర్పితం లేని జీవితం వేసే ప్రభ జీవించిన వ్యర్థమే ప్రభా అది తెలుసుకొని ప్రభా ప్రతి ఒక్కరు ఆ తెలుసుకొని దేవ జీవితాలను మీకు సమర్పించుకొని ముందుకు నడవాలా లాస్ట్ వేసే ప్రభా ఈ టైంలో కూడా ప్రభావం మళ్ళీ జీవితాలను సమర్పించుకోకపోతే తర్వాత వేస్టే ప్రభా మీరు వారితో మాట్లాడండి మీ యొక్క జ్ఞానం వారికి దయచేయండి మీ యొక్క మార్గంలో వారిని మీరే నడిపించండి ప్రభా మీ ప్రజలు వేసే మమ్మ ప్రాధాన్య చేసినాం తండ్రి ఆద్యంత పరశుద్ధరావు బేదార్ దీపస్ సార్ అన్న చేస్తా వర్షుధర ప్రేమాల దేవ కృపలు తండ్రి దేవాళ్ళ ప్రభా కృతజ్ఞతాస్తుత హల వర్షుద్రైన సర్వశక్తి మంతుడ సర్వాధికారి వందనాలు ప్రభా వేలాది దూతలతో కూడిన మహోన్నతమైన గొప్ప దేవానికి వందనాలు ప్రభువ దేవా ప్రభా వాకిత మాట్లాడిన ప్రభా నీకు వందనాలు ప్రభా దేవా ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత మీద తీసిపోయింది ప్రభా మాలో ఏదైతే ఐస్కారం కనిపిస్తుందో ప్రభా అదే మా నుంచి తీసిపోయింది దేవాయచు ప్రభా ఏదైతే ఎక్కువ ఇష్టపడతామో అది విగ్రహం అని అన్నారు ప్రభా దేవ దేని మీద ఆశ పెట్టుకోదు ప్రభా ఇలాంటి వాటి మీద మేము పడిపోద్దు ప్రభా దేవాయచు ప్రభా మరి నీ వైపే మేము చూడాలి ప్రభా నీ యొక్క వాక్య వినయాన్ని మేము పాటించాలి ప్రభా దేవా నీకే నీకే వందనాలి ప్రభా దేవాయచ ప్రభా భయం భక్తి కలిగి జీవితం మాకు ప్రభా దేవాని యొక్క రాకద చాలా త్వరగా ఉంది ప్రభా మేము సిద్ధపడాలి ప్రభా అనేకులకు నీ యొక్క శుభత ప్రకటించాల ప్రభా దేవాయచు ప్రభా మరి మీరే మమ్మల్ని నడిపించే ప్రభావ జ్ఞానం చేత తండ్రి దేవాయసూ ప్రభా సమయోచితమైన జ్ఞానం మాకు దయచేయండి ప్రభా దేవా ఆత్మని వివేచించే జ్ఞానం ఇవ్వండి ప్రభా దేవాసే అనిక స్తౌతం నీకే వందన ప్రభా దేవాసూ ప్రభా అదే రీతిగా ప్రభావ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్న ప్రథక యొక్క జనాలుగా మీరు మార్చిపోయిన ప్రభావ వాళ్ళనున్న యొక్క కూరమైన ఆత్మని ప్రభా గించి గుర్తివేసే ప్రభా మీ యొక్క ప్రేమ మాటలతో వాళ్ళు నడుచుకునేటకు సహాయం దాచేతండ్రి దేవా ప్రతి ఒక్క బిడ మీరు మార్చుకోండి వాళ్ళు ప్రభా చంపడానికి వీలది రజా అధికారం లేదనైనా దేవాయచు ప్రభా ఏదైనా ప్రభా నీ యొక్క అగ్నిచేతనే ప్రభా దేవాచు ప్రభా ప్రతి ఒక్కటి నోటి మాట వల్లనే జరుగుతుంది ప్రభా నీ జరుగుతుంది ప్రభా దేవాయచు ప్రభా మా ప్రాంతలు వీని ప్రభా కనికరించే ప్రభా ఆ దేశాన్ని కాపాడండి రక్షించని ప్రభా ఆ దేశంలో సమాధానం పరచని ప్రభా ఏ నీకు వందనలు తండ్రి దేవాయతు ప్రభావ ప్రతి ఒక్క బిడ మీద జ్ఞాపకం చేసుకొని ప్రభా హాస్పిటల్స్ ప్రతి ఒక్క రోగాల నుంచి ప్రభా ఎసుకృతి నామంలో ఇవ్వడంలో దయచని ప్రభా ప్రతి ఒక్క తాకి ముట్టి స్వస్థపరచండి ప్రభా దేవాత ప్రభా ఇంకా మా దేశాన్ని కాపాడండి రక్షించని ప్రభా దేవా దేశ నాయకులకు చక్కటి జ్ఞానం ఇవ్వండి ప్రభా దేవా నుంచి కాపాడండి వ్యాక్సిన్ నుంచి తప్పించండి ప్రభా ప్రతి ఒక్క బిడ కూడా నడిపించుకొని ప్రభా ప్రతి ఒక్క బిడ ప్రభావ అభిషేకింపబడి ప్రభా యొక్క సేవల రన్ కావాల ప్రభా హేసియా నీకేస్తాం నీకే వందల ప్రభా దేవ ఏ ప్రభావ విన్న ప్రతి ఒక్క వాక్య ప్రభా మరుద్ధుల పలక పనులను మేము రాసిపెట్టుకుని ఉండాలని విన్నా ప్రభావ మేము కూడా దివాలతో ధ్యానించాల ప్రభావ మేము కూడా గ్రాయించాల ప్రభా అనేకులకు కూడా ప్రభావ మేము శుభ ప్రకటించాల ప్రభా దేవ కొత్త మేము నేర్చుకోవాలా నేర్చుకుంటాం మేము తెలియచేయాల ప్రభా ఏతు ప్రభావ అలాంటి జ్ఞానం మాకు దాయిచ్చని ప్రభా నీకే వందల ప్రభా దేవాని యొక్క శక్తిని యొక్క బలముచిత నింపండి ప్రభా మీదే సహాయపడండి ప్రభా మనకి కనుక్కొని జీవించి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ వైరస్ బాధితులకి ప్రతి ఒక్కరికి కేబీపీఎం కృపులను ప్రదర్శిస్తారు అందరి వాళ్ళ కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైను గాక ఆమెన్ పెదారు ప్రెసిరాడు పెద్ద అందరికి ప్రెసిరాడు పెద్ద అందరికి ప్రెసిరాడు